గురుభ్యో శ్రీగురుభ్యో నమ హరిమృతిపురాణానామాలయ కరుణాయవత్దశంకరకర ఆద్యాయమని వాక్ ప్రాణశక్షుష్త్రముఖోల్రియాణి సర్వాణి సర్వ బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకురయా బ్రహ్మ నిరాకరో అనిరాకరణ నిరాకరణం మేస్ తదాత్మని నిరే ఉపనిషత్సూర్మాస్యి సంతు సుతు ఓం శాంతిశాంతిశాంతి మనసో మనసో యద్చో వాచం స ఉ ప్రాణం చక్షుషక్షురీరాేతస్మాస్మా అమృతాభవంతి అస్మాత్ లోకాంటే యక్షణాయ త్యాగమును ఆ రకంగా చెప్పారు ఈ లోకము నుండి అంటే ఈ దేహము దేహము భోగాయతనము దీని నుండి అతి ముత్య అంటే దీనికి అతి అతీతముగా త్యాగము చేసి అంటే దేహాభిమానాన్ని త్యాగం చేస్తే యూ గో బియాండ్ ద బాడీ దేహంతో తాదాత్మ్యం చెందితే యు ఆర్ స్టక్ ఇన్ ది బాడీ ఆ విధంగా ఉంటుంది సో బాడీని బట్టే ఐషణలన్నీ కూడా వస్తాయి కాబట్టి చెత్త సర్వేషణా భూత్వా ఇత్యథ తర్వాత దేహాన్ని బట్టే పుత్రమిత్ర కలత్ర బంధు ఇత్యాదులన్నీ కూడా దేహాన్ని బట్టే వస్తాయి చాలా చిత్రంగా ఉంటుంది ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం అంతా కూడా దేహం చుట్టూ ఉంటుంది ఇప్పుడు బ్రాహ్మణులు క్షత్రియులు అవన్నీ దేహం చుట్టూ ఉంటాయి దేహం చుస్తూ ఉంటాయి మొగ ఆడ కూడా దేహం చుట్టూ ఉంటుంది తర్వాత ప్రాంత భావం అంతా కూడా పంజాబీ మద్రాసు అవన్నీ దేహం చుట్టూనే ఆశ్రయించి ఉంటాయి తర్వాత ఇండియన్ అమెరికన్ వేసాలు పాస్పోర్ట్లు ఇవన్నీ కూడా దేహాభిమానాన్ని అనుసరించి ఉంటాయి ఇకపోతే భార్య అంటే ఎవరి భార్య దేహం యొక్క భార్య అలాగే భర్త అంటే దేహం యొక్క భర్త కొడుకన్నా కూడా అంతే అలాగే సోషల్ స్టేటస్ ఉందనుకోవాలి సొసైటీలో స్టేటస్ ఉంటుంది అది కూడా దేహాన్ని వస్తుంది తర్వాత పేరు ప్రఖ్యాతులన్నీ కూడా దేహాన్ని వస్తాయి తర్వాత మీరు కర్మ చేస్తున్నాడు అనుకోండి కర్త ఆ కర్మ ఫలాన్ని అనుభవించడం భోక్త అది కూడా దేహాన్ని బట్టి వస్తుంది అంతా దేహాన్ని బట్టి వస్తుంది ఎంత మౌలికంగా ఉంటుందో చూడండి అది తీరా నిద్రపోయేప్పుడుకి దేహం ఉండదు ఆ దేహం మీకు జాగ్రత్త అవస్థలోనే ఉంటుంది అంటే ఫిఫ్టీ పర్సెంటే ఉంటుంది లైఫ్ స్పాన్లో ఫిఫ్టీ పర్సెంటే దేహం ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఉండనే ఉండదు ఆ ఫిఫ్టీ పర్సెంట్లో కూడా ఎప్పుడు ఉంటుంది దేహమును గురించి భావన చేసినప్పుడే ఉంటుంది దేహాన్ని భావన చేయకుండా ఫుట్బాల్ ఆడుతున్నారనుకోండి దేహం ఉండదు బాలే ఉంటుంది టెన్నిస్ ఆడుతున్నారనుకోండి దేహం ఉండదు బాలే ఉంటుంది పుస్తకంలో అవుతుంటే దేహం ఉండదు పుస్తకంలో ఉన్న విషయమే ఉంటుంది బాడీ ఈస్ దే ఓన్లీ వెన్ యూ థింక్ ఆఫ్ ఇట్ అది ఎంత ప్రభావం చూడండి దానికి సో అది మూలం అనమాట దాన్ని సెటిల్ చేసేస్తే మిగతావన్నీ సెటిల్ అయిపోతాయి అస్మాల్లో కాదు ప్రేత్య సో వన్ హ్యాస్ టు బికమ్ డెడ్ టు ది బాడీ so that he will come awake to the truth inna christ's crucifixion and resurrection ani adhi artham christ history kuda iundochu christ crucified ayyadu ante the jesus of nazareth crucify avtadu christ resurrect avtadu jeevudu crucify aithe devudu pai kosthadu annattu garu anamata so రిసరక్షన్ అంటే ప్రత్యుత్నము అని వీళ్ళు తెలుగులో అలాగే రాస్తారు ఎవడో పండితుడు చెప్పుకుంటాడు వాళ్ళకి మోహుత్ ఎవడో విద్వాంసుని పట్టుకుని వాళ్ళు మంచి పండితుని పట్టుకుంటారు మన దద్దలు పండితుని పట్టుకోవడం కూడా చేద్ద కదా వీళ్ళకి వీళ్ళు ఎవరినో వాళ్ళు అహంకారిని పట్టుకుని వాడితో చేస్తూ ఉంటారు తప్పులతో అరే పట్టుకునేది నీకు తెలియనప్పుడు కనీసం సరైన వాడిని పట్టుకోద్దా ఎనివే సో Crucifixion crucifixion. and resurrection. Pratyasma క్రూసిఫిక్షన్ అండ్ రిసరెక్షన్ resurrection. ఇస్ one who becomes dead to the body, he comes alive బాడీ హీ కమ్స్ ఎ లైవ్ అరే వేక్ టు ది మోర్టాలిటీ అనే అర్థం దీన్ని విదేహ దీన్ని జీవన్ముక్తి అంటారు జీవన్ముక్తి అప్పుడే చెప్పేశారు అయిపోయింది ఉపనిషత్వం ఆరంభంలోనే జీవన్ముక్తి చెప్పేశారు దీన్ని విదేహముక్తి అని ఒకటి అంటే ఏమిటి ఇది మీరందరూ విన్న సమాచారమే మోక్షం ఆత్మసాక్షాత్కారం కలిగింది అనుకోండి కలిగితే ఇంక దేహము నేను అనే జ్ఞానం పోతుంది ఆ జ్ఞానం పోయి అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానంలో ఉంటాడు కదా అప్పుడు ఈ దేహము ఉంటుందా పడిపోతుందా వెంటనే వెంటనే పడిపోయింది అని చెప్పారు అనుకోండి అప్పుడేమవుతుంది లోకంలో జ్ఞాని అనేవాడు ఎవడూ ఉండడు ఎందుకంటే జ్ఞానం పుడుతూనే దేహం పడిపోతే ఇక్కడ జ్ఞాని అనేవాడు ఎవడూ ఉండడు జ్ఞాని లేకపోతే అజ్ఞానులకు మార్గదర్శనం ఎవడు చేయాలి అజ్ఞానులే మార్గదర్శనం చేస్తూ ఉంటానమాట లోకంలో అటువంటి దుస్థితి అటువంటి స్థితి అంగీకారం కాదు కాబట్టి లోకంలో జ్ఞాని ఉంటాడు అంటే ఏమిటి దేహాభిమానం తొలగిపోయి ఆత్మస్వరూప సాక్షాత్కారం కలిగిన తరువాత కూడా దేహము ప్రారంభవశమై అది కొనసాగుతుంది ఎంతవరకును ఆ ప్రారంభం అయిపోయే వరకు కొనసాగుతుంది విడిచిపెట్టిన బాణము ఎక్కడ ఎంతవరకు అది పోతుంది ఎవరికి అంటే దాంట్లో మొమెంటం ఉన్నంత వరకు పోతుంది మొమెంటం తగ్గిపోగానే తిన్నబడిపోతుంది అలాగే ఈ దేహము కూడా అంటే ఇప్పుడు ఎక్కడికి రెండు ముక్తులు వచ్చాయి మొదటిది జీవన్ముక్తి జీవించి ఉండగానే వాడు మోక్షాన్ని పొందుతాడు జ్ఞానం చేత జీవన్ముక్తులుగా కొంతకాలం జీవించి తర్వాత దేహ త్యాగం అయిపోతుంది దాన్ని విదేహముక్తి అంట కాబట్టి ఈ మంత్రాన్ని జీవన్ముక్తి రూపంగా చూశాము విదేహముక్తి కూడవత్సు అథవా అతి ముఖ్యా ఏషణా త్యాగస్ సిద్ధ అరీరాత్ ఇంతకు ముందు ఎలా చెప్పామంటే అస్మాల్లోకాత్ ప్రేత్య అంటే ఈ దేహాత్మ భావం నుండి పైకి పోయి అని చెప్పి అంటే దాన్ని ఐషణాత్త్యాగము అని అర్థం చెప్పాం అస్మాల్లోకాత్ప్రేత్య అనేదాన్ని చెప్పాం ఆ అర్థం అంతా కూడా అమృతాభవంతి అనేది జీవన్ ముక్తి అన్నట్టుగా చెప్పాం ఇప్పుడు కొన్ని కొంచెం మార్చండి అతి ముచ్యాన్ ఉంది కదా జ్ఞాత్వా అతి ముఖ్యానుంది కదా ఆ అతి ముఖ్య దగ్గర చెప్పేసేయండి అది అతి ముఖ్య అంటే దేహాభిమానమును విడిచిపెట్టి ఏషణాత్రయ త్యాగం చేసేసి ఆత్మసాక్షాత్కారాన్ని పొందేశాడు అని అతి ముత్యా దగ్గర చెప్పేయండి చెప్పేస్తే ఇంకేం మిగిలింది అస్మాల్లోకాత్ ప్రేత్యా అని అంటే ఈ దేహము నుంచి మరణించి మరణించడానికి యథార్థంగానే ఫిజికల్ గానే మరణించడం అని అర్థం చెప్పండి కాబట్టి అంటే ఏషణాత్రయ త్యాగము తద్వారా ఆత్మసాక్షాత్కారము అనేది అతి ముత్యాలో మీరు ఫ్యూజ్ చేసి దాంట్లో కూర్చోబెట్టేస్తే అప్పుడు అస్మాల్లోకాత్ప్రేత్య అనేటువంటి ఫ్రేజ్ బయటకు దానికి ఈ దేహము నుండి పైకి పోయి అంటే మరణించి అని అర్థం చెప్పవచ్చు మరణించి జీవన్ముక్తులుగా ముక్తులుగా విదేహముక్తులుగా అయిపోతారు అలా కూడా చెప్పుకోవచ్చు తప్పేం కాదు కాబట్టి అతిముత్య అనే పదము చేతనే యేషణాత్యాగము సిద్ధించినది గనుక అస్మాల్లోకాత్ ప్రేత్యా అనే ఎక్స్ప్రెషన్ ద్వారా యాషణాత్యాగాన్ని సిద్ధింపజైన అక్కర్లేదు కాబట్టి అస్మాత్ లోకా ప్రేత్య అనేదానికి మనం ఇప్పుడు అలా ఏమనర్థం చెప్పవచ్చు అస్మాత్ శరీరాత్ అపేత్య అనర్థం సో లోకము అంటే శరీరము శరీరానికి లోకం అనే పేరు ఎందుకని తెలిసిన లోక్యతేక భుజ్యతే లోక్యతే కనబడుతూ ఉంటుంది తెలియబడేది ఇదం శరీరం అని చెప్పేదానికి లోక అని పేరు ఉన్నది కాబట్టి ఈ శరీరము నుండి అని అర్థం అస్మాత్ లోకా ప్రేత్య అంటే ప్రాక అపార్ అర్థం ఇత్య అపేత్య అంటే తొలగిపోయి ఈ శరీరము నుండి తొలగిపోయి అంటే అంటే అర్థమేంటే ఈ శరీరం నుండి తొలగిపోయి అంటే మృత్వా ఇత్యథక్చువల్ డెత్ అనమాట మరణించేనర్థం మరణించి ఆ తర్వాత ముక్తులుగానే ఉండిపోతారు ఇంకా పునర్జన్మం ఉండదు అమృత భవంతి అక్కడ ఇంకా చేయాల్సిందేం లేదు అమృత స్వరూపులే ఉండిపోతారు అలా కూడా చెప్పొచ్చు కాబట్టి జీవన్ముక్తి విదేహముక్తి రెండింటినీ కూడా ఆ వాక్యం మనం చూపించవచ్చు వీటొచ్చి హఠయోగులు చెప్పేటువంటి దేహం నుంచి ఇలా పైకి లేవడం అది మాత్రం లేదు మామూలుగా ఇది పురాణంలో కూడా కంసుడు చచ్చిపోయాడు అనుకోండి చచ్చిపోతేనే ఏమవుతుంది కంసుడి శరీరంలో ఒక జీవో తోట సినిమా వాళ్ళకి చక్కగా ఉంటున్నది స్క్రిప్ట్ టీవీ ఛానల్స్ వాళ్ళకి సినిమా ఛానల్స్ వాళ్ళకి ఐడియల్ అనమాట వాడు చచ్చిపోగానే ఓ జ్యోతి ఒకటి వస్తుంది దాంట్లోంచి ఆ గుండెల్లోంచి వస్తుంది వచ్చి ఆ జ్యోతి లాయలా వచ్చి శ్రీకృష్ణులు కలిసిపోతుంది సిబ్బాలిక తీసుకుంటే తప్పేం లేదు కానీ ఫిజికల్ గానే అలా వస్తుంది అని దీనికి అర్థం చెప్పడం అలాంటివి ఏమీ పనికిరావు అలాంటి మిస్టరీలు మేరకు తెలుసు అలాంటివేమి చెప్పకూడదు చేయకూడదు అది అక్కడికి ఆ మంత్రం పూర్తయింది రెండవ మంత్రం మూడవ మంత్రం మూడవ మంత్రాన్ని ఆ పీసెస్ పీసెస్ కింద ఇంట్రడ్యూస్ చేస్తున్నాము మొదటి భాగము నా తక్షు నా గిక్ష ఇప్పుడు అక్కడికి చూపు వెళ్లలేదు చిక్షు తత్ర నా గచ్చతి అన్నారనుకోండి చూపు వెళ్లలేదు అంటే దాన్ని ఫిజికల్ గా ఎలా చెప్పొచ్చంటే చూపుకి ఒక రేంజ్ ఉంటుంది ఒక మైల్ దూరం చూడగలుగుతుంది సపోజ్ ఏమైనా ఆబ్జెక్ట్ మైల్ అవతల ఉందనుకోండి అక్కడికి చూపు వెళ్లలేదు తత్ర చక్షప్ గచ్చటి సో దూరపులు నుముపు అన్నారు విన్నారు ఎక్కడ దూరపులు మునుపుగా ఎందుకుంటాయి ఆ రిజల్యూషన్ అంటే ఎత్తుపల్లాలుగా ఉన్నది మరీ దూరంగా ఉన్నట్లయితే అంతా ఏకరూపంగా కనపడుతుంది కంటి యొక్క రేంజ్కి దాటి ఉండాలి అప్పుడు ఆ తేడాలు మనకేం కనపడో అంతా అలికేసినట్లుగా కనపడుతుంది దాంతో దూరపు కొండలు నుముపు ఓకే సో ఆ రకంగా కన్యు కన్ను యొక్క రేంజిక్ అవతల ఉన్నది అని అలా చెప్పొచ్చా చెప్పకూడదు ఎందుకంటే ఇది ఆత్మస్వరూపాన్ని గురించి మాట్లాడుతూ ఓ మైల్ దూరం అవతల ఉంది ఆత్మస్వరూపం అలా ఫిజికల్ గా చెప్పేది కాదు మరి అయితే ఏమిటనమాట నతత్ర చక్షు గచ్చతి దాని విషయమై తంటే బ్రహ్మ ఆ బ్రహ్మ విషయమై చిక్షు నగచ్చతి అయితే దాని ఎందు నేత్రము వెళ్లలేదు అంటే అది కంటికి కనపడేది కాదు అని అర్థం కన్ను సర్వమును పరిచ్ఛేదన చేస్తుంది అన్నింటినీ పరిచ్ఛేదం చేస్తుంది మీరు కన్నుతో చూసారు అంటే అర్థం ఏంటి మీ చూపు ఆ ఫీల్డ్ అది చూపు ఒక ఫీల్డ్ క్షేత్రం దాంట్లో ఇది అంతర్గతమైనది అనర్థం మీరు టేబుల్ను చూడగలిగిన చూసినారు అంటే ఇప్పుడు మీ చూపులో టేబుల్ అంతర్గతమైనది ఇట్ బికెమ్ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ యువర్ విషన్ విచ్ ఈస్ సుపీరియర్ ద విషన్ ఈజ్ సుపీరియర్ అంచేతనే దేవుడు కనపడ్డాడు అంటే ఎలా కనపడ్డాడు వచ్చి ఎదుర్కొన్నా నిలబడ్డాడు నేను చూసి తెలుసుకున్నాను అని మీరు అన్నట్లయితే మీ చూపు కంటే మీ బుద్ధి కంటే కూడా దేవుడు అల్పుడైపోతాడు వీళ్ళవే అర్థం చేసుకో దేవుడు కనపడ్డాడు అంటే అర్థం ఏమిటి దేవుని యొక్క ఒకనొక రూపము మీకు కనపడింది అని చెప్పాలి అలా దాన్ని సర్దుబాటు చేసుకోవాలి అంతేగాని దేవుడే వచ్చేసి మీ ముందు నిలబడిపోయేటు ఉంటే పరిచ్ఛిన్నుడైపోడు అల్పుడైపోడు మహారాజు మీకు కనపడ్డాడు అనుకోండి కొద్ది రోజుల తర్వాత వార్త ఏమైనా మీరు మహారాజు గారు జ్వరం వచ్చి హాస్పిటల్లో ఉన్నారని విన్నారా లేదా ఇప్పుడు అందరూ సాయిబాబా గారికి అందరూ సాయిబాబా గారిని కనపడ్డారు వెళ్లి దర్శనాలు చేసుకొచ్చారు తర్వాత వార్త ఏమొచ్చింది ఆయన హాస్పిటల్లో ఒకటి కట్టారు ఎవరి పేద రోగుల కోసం హాస్పిటల్ పెట్టారు ఫైనల్ గా ఆ హాస్పిటల్లో ఎవరు జాయిన్ అయ్యారు ఆయన జాయిన్ అయ్యారు కాబట్టి కంటికి కనబడేదాని స్థితిగతులు అలా ఉంటాయి కంటికి కనపడేది అలాగే ఉంటుంది అసలు కంటికి కనపడేది బాబాగారైనా డట్ డట్ కనబడేవా కాబట్టి అసలు బాబాగారు కంటికి కనపడేవారు కాదు అని చెప్పగా తప్పదు ఆ కంటికి కనపడేది అసలు బాబా గారు కాదండి ఈ ఇది నకిలీ బాబా గారే ఇలా కంటికి అలా కనపడుతూ ఉంటుంది నకిలీ బాబా కాదు దేహమే అలా కనపడుతూ ఉంటుంది అసలు బాబా గారు ఆత్మస్వరూపుడు ఆయన కంటికి కనపడడం అని చెప్పాలా కన్నగా చెప్పాలి అదే చెప్తున్నారు నతత్ర చక్షుర్ గచ్చతి కాబట్టి కంటికి గోచరమయ్యేది ఆ పరమాత్మ కాదు అయితే పోనీ వాగింద్రియంతో వర్ణించి చెప్పచ్చు కంటితో కనపడకపోయినా వాక్కుతో వర్ణించవచ్చు ఎలాగంటే ఇప్పుడు దేవ దేవలోకంలో బ్రహ్మార్జ్య సరస్సులు డాన్స్ చేస్తూ ఉంటారు కంటితో కనపడతారా ఇలా పైకి చూస్తే కనపడతారా కనపడరు కానీ వాగింద్రియంతో వర్ణించవచ్చు వాక్యకి అటువంటి గొప్ప శక్తి కలగం కంటికి కనబడనిది వాగింద్రియంతో వర్ణించి చెప్పచ్చు నేను చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే మాకు వార్త వచ్చింది ఏమని ఫలానా సినిమాకి వాడేవడో మా దోస్ట్ ఎవడో చూసొచ్చాడు అని వార్త వచ్చింది కొనవడు బుద్ధన్నే మేము ఇద్దరం ముగ్గురం కలిసి మైల్ దూరంగా నడిచేసి వాళ్ళ దగ్గరికి వెళ్తాం ఎలా నిన్న సినిమా చూసేవాళ్ళు చూసారు రా కూర్చో చెప్పు మా అంటే వాళ్ళు వదించి చెప్పేవాడు గంట సేపు రెండు గంటల సేపు విన్నాను నేను ఆ రకంగా సినిమా ఆ కళ కట్టినట్టుగా చెప్పేవాడు మేము చూసినట్టుగా అనుభూతి పొందేవాడు అలా ఉండేది ఒకసారి ఒక ఆయన సినిమా అప్పట్లో టీవీలు వీడియోలు ఉండేవి సినిమా సౌండ్ ట్రాక్ ఉండి అని చెప్పాడు పోన్లే సినిమా చూసి భాగ్యం లేకపోతే లేకపోయింది అని ఆ సౌండ్ ట్రాకే వినేసి సినిమా చూసినట్టుగా ఆనందపడి ఉండేవాడు సో ఆ విధంగా వాక్కుకి కంటితో దేని చూడ శక్యము కాదో దానిని వాక్కుతో వర్ణించటం సంభవమే కాబట్టి ఆ పరమాత్మతత్వాన్ని వాక్కుతో వర్ణించటం కుదురుతుందా అంటే వాక్కు దానిని చేరుకుంటుందా నో నా వాగ్గచ్చతి అంటే వాగి వాక్కుతో శబ్ద పదములతో వాక్యములతో ఆ పరమాత్మతత్వాన్ని వర్ణించుట సంభవము కాదు మరి శాస్త్రం ఎందుకండి ఇంకొండప్పుడు ఆ మాట చెప్పడానికే ఓకే అందుకోసమే శాస్త్రం వచ్చింది ఆ మాట చెప్పడానికే శాస్త్రం వచ్చింది ఓకే అవతారిక యస్మాత్ోత్రదే అదీ ఆత్మభూతం బ్రహ్మా అతహ ఇందువలన ఇందువలనగా ఎందువలన ఎందువలనగా శ్రోత్రమునకు శ్రోత్రము ఏమిటి ఆత్మభూతం బ్రహ్మ ఏమంటారు బ్రహ్మ అనేది ఆత్మభూతమై ఉంటుంది బ్రహ్మను మీరు ఆత్మతోటి కనుక అభేదంగా చెప్పకపోతే రెండు దోషాలు వస్తాయి ఒక దోషము ఆత్మహత్య రెండు బ్రహ్మహత్య రెండు దోషాలు వస్తాయి అందుకే ఎప్పుడు కూడా ఆత్మభూతం బ్రహ్మ అని చెప్తూ ఉండాలి ఎలాగంటే ఆత్మచైతన్యం ఏమండి బ్రహ్మ ఆత్మ కంటే భిన్నం అనుకోండి అప్పుడు బ్రహ్మ జడమైపోతుంది చైతన్యం కంటే భిన్నమైనది ఏమవుతుంది జడమవుతుంది ఏది జడమో అది నశిస్తుంది కాబట్టి బ్రహ్మహత్య చేసినట్టు అయింది ఏమండి ఆత్మ బ్రహ్మ భిన్నం అనుకోండి బ్రహ్మ ఏమిటి సత్ బ్రహ్మ సత్ దానికంటే భిన్నమైనది ఆత్మ ఇప్పుడు ఆత్మ ఏమిటి అసత్ అవుతుంది అసత్ అంటే లేనిదవుతుంది అంటే అనగా ఏమన్నమాట ఆత్మహత్య చేసినట్టు అయింది కాబట్టి బ్రహ్మహత్య ఆత్మహత్య రెండింటి నుంచి తప్పించుకోవాలంటే మీరేం చేయాలి ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే ఆత్మ అని చెప్పాల్సి ఉంటుంది ఆత్మభూతం బ్రహ్మ ఇప్పుడు మీరు సినిమా చూస్తారు ఆ సినిమా మీకంటే భిన్నంగా ఉంటారా భిన్నంగా ఉండి మీరు చూస్తారా లేకపోతే మీ స్వరూపంలో ఉండి చూస్తారా మీరు మీ స్వరూపంలో ఉండి చూస్తారా మీ ఫీల్డ్లో ఉంటున్నది అప్పుడే నేను చూడగలుగుతాను ఇప్పుడు అయస్కాంతమణి ఆ ఇనప మొక్కని ఆకర్షిస్తోంది ఇనప మొక్క కదులుతుంది అంటే అర్థమేంటి అయస్కాంతమణి యొక్క క్షేత్రం కలదు ఫీల్డ్ దాంట్లోకి ఈ ఇనపొక్క చేరిందని అర్థం అలాగే మీ యొక్క ఎరుక యొక్క క్షేత్రంలోకి ఆ సినిమా పడింది అనమాట అప్పుడే మీరు ఆ సినిమాని చూడడము తెలుసుకోవటము సంభవం సపోజ్ మీ ఎరుక యొక్క క్షేత్రంలో లేదనుకోండి అప్పుడు మీరు దాన్ని చూడడము తెలియడము సంభవమే కాదు కాబట్టి మీ ఎరుకలో పడిపోవాలి అప్పుడే అది తెలియబడుతుంది కాబట్టి మీ చేత తెలియబడేది సర్వము మీ ఎరుక ఎందు అంతర్గతమై ఉంటుంది కాబట్టి ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే ఆత్మ అని చెప్పక తప్పదు అటువంటి చేతనే ఒక కంబైండ్ ఎక్స్ప్రెషన్ కూడా వాడుతూ ఉంటారు ఆత్మభూతం బ్రహ్మ అన్నట్టుగానే బ్రహ్మాత్మ అని కంబైండ్ ఎక్స్ప్రెషన్ వాడతారు బ్రహ్మయే ఆత్మ అని ఆత్మ బ్రహ్మ అనకూడదు పాణిని గారు రూల్స్ ఒప్పో సో బ్రహ్మ ఆత్మ అని అన్నాసం ఉంటుంది ఓకే కనుక ఆ ఆత్మభూతమైనటువంటి బ్రహ్మ శ్రోత్రమునకు శ్రోత్రము కన్నుకు కన్ను కనుక మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు చెవి దానిని వినలేదు చెవికి వెనుక నుండి చెవికి వినే సామర్థ్యాన్ని ఇచ్చేదాని చెవి ఎలా పట్టుకోగలుగుతుంది ఇంద్రియంలో ఏం చేస్తాయంటే ఎదురుకుండా ఉన్నదాన్ని పట్టుకుంటాయి వెనక్కాలు ఉన్నదాన్ని పట్టుకోలేదు సో ఇప్పుడు చేతితోటి టాంగ్స్ పట్టుకో టాంగ్స్ పట్టుకున్నాను అనుకోండి ఈ టాంగ్స్ వాటికి ఎదుర్కొండ ఉన్నదాన్ని పట్టుకుంటాయి వాటికి వెనక్కాలు ఉన్నదాన్ని అంటే నా చెయ్యి ముంజేయి ఈ టాంగ్స్ పట్టుకోగలుగుతా ముంజేయని పట్టుకోలేదు అలాగే కన్ను ఎదురుకుండా ఉన్నదాన్ని చూస్తుంది చక్షుషక్షుఃమస్వరూపాన్ని చూడలేదు చెవి బాహ్యమందున్న దానిని వింటుంది ఇంకేతనే శ్రోత్ర శ్రోత్రం దానిని వినలేదు మాట స్పష్టంగా తెలుసుకోవాలి ఎందుకంటే ఈ యోగంలో వీళ్ళు ఏమంటారంటే ఆత్మ ఆత్మస్వరూపాన్ని నేను జ్యోతి ఆత్మజ్యోతిని చూశాను అంటే ఆత్మజ్యోతిని చూస్తే అది ఆత్మ అవుతుందా అనాత్మవుతుందా అనాత్మవుతుందా అలాగే ఆత్మ యొక్క ధ్వని అనాహత అనాహత ధ్వని ఆత్మ యొక్క ధ్వనిది అది విన్నాను అంటే మీరు విన్నది ఆత్మ యొక్క ధ్వని అవుతుందా అనాత్మవుతుందా అనాత్మవుతుందా కాబట్టి ఈ ఏదో మెరకిల్స్ లాగా చెప్పి అక్కడ ఎవడూ వినని నేను వినేసినాను ఎవడూ చూడండి నేను చూసేసినాను దూరదర్శనము దూర సో ఈ యోగాలో ఇలాంటివి ఏవో చెప్తూ ఉంటారు హఠయోగాలు ఇలాంటివి చెప్పి ఆ దూర శ్రవణ శక్తి చేత నేను భగవంతుడిని వినేశాను దూరదర్శన శక్తి చేత ఎదురుకుండా లేని భగవంతుడిని నేను చూసేశాను అనేటువంటి ఈ రకమైనటువంటి భావనలు కూడా అవన్నీ కూడా అజ్ఞాన విలాసము తప్ప మరొకటి కాదు ఆత్మభూతం బ్రహ్మ ఇంద్రియములు ఏవి కూడా దాన్ని చేరుకోలేవు నత్ర చక్షుర్గచ్చతి వాగశటి అని చెప్పిన తెలుగులో నిర్ణయం రాశాను కన్ను వెళ్ళదు అని అర్థం వెళ్ళదు అంటే కన్ను ఎక్కడికెక్కడ వెళుతుందోటి కన్నుకెక్కడికెక్కడి వెళ్తుందా వెళ్ళదు కదా అంటే అందుకోలేదు అని కొంచెం వివరంగా తెలియటం కోసం అలా బ్రాకెట్లు పెట్టడం అయినది తర్వాత వాగింద్రియము అందుకోలేదు వాగింద్రియము అంటే ఈ నోరు వెళ్ళి అందుకుంటున్నా దేన్నైనా వాగింద్రియ శబ్దానికి అర్థం వాక్కు వాక్కు అందుకోలేదు అని అర్థం వాగింద్రియ శబ్దానికి వాక్ అనే శబ్దానికి అర్థం వాగింద్రియం వాగింద్రియము యొక్క తాత్పర్యం పలికే శబ్దము అనర్థం అది భాష్యం నస్ బ్రహ్మణి ఆ తత్ర అంటే తస్మిన్ బ్రహ్మణి అర్థం చక్షు అది కన్ను ఆ బ్రహ్మయందు చేరుకోలేదు కన్ను చేరలేదు ఎందుకని ఎందుకని స్వాత్మని గమనా సంభవాత్ ఇప్పుడు కన్ను ఉన్నదండి కన్ను యొక్క ఆత్మ ఏమిటి కన్ను యొక్క ఆత్మ చైతన్యం అదియే సారము కన్ను యొక్క సారమేమిటి చైతన్యము ఆత్మ అదియే బ్రహ్మ కాబట్టి ఏది తన యొక్క సారమో అది దానిని దానిని చేరుకోవడం అన్నది సంభవం కాదు ఎందుకంటే దేని మీరు చేరుకుంటారు ఏదైతే మీకంటే దూరంగా సపరేట్గా ఉంటుందో దానిని మీరు చేరుకుంటారు అలా కాకుండా అది దూరంగానూ లేదు సపరేట్గానూ లేదు అది మీరే అయి మీరు ఎలా చేరుకుంటారు మీరు మీ స్వరూపమును చేరుకోవడం ఎప్పుడు సంభవం మీరు మీ బుధాల మీద ఎక్కి కూర్చోవడం సంభవమైతే మీరు మీ స్వరూపమును చేరుకున్నట సంభవమవును మీరు ఇంకోహి భుజం మీద ఎక్కువ కూర్చోగలుగుతారు కానీ మీ భుజం మీద మీరు ఎక్కువ కూర్చోలేరు కూర్చోగలరా మీ భుజం దీని మీద ఒక ఫిజిక్స్లో కూడా చెప్తారు కెన్ యూ పుల్ యువర్ సెల్ఫ్ అప్ విత్ యువర్ బూట్ స్ట్రింగ్ అని అడుగుతారు మీ బూట్ స్ట్రింగ్ పొట్టుకొని లాగే అనుకోండి లాగితే మీరే లాగాలే మీరు పైకి లేస్తారా లేబరు కానీ ఏదైనా ఒక క్రేన్ లాంటిది పెట్టి ఈ బూట్స్ దాని కట్టి అది లాగితే మీరు పైకి లేస్తారు అంతేగాని మీరే లాగితే ఏమవుతుంది ఎంత లాగినా మీరు పైకి లేవడం ఉండదు అలాగే కన్ను తన యొక్క స్వరూపము చక్షుషక్షు అంటే దాని యొక్క స్వరూపము దాని యొక్క ఆత్మ అటువంటి ఆ స్వరూపమును చేరుకోలేదు స్వరూపమై ఉండగలదు అంతే తప్ప స్వరూపమును చేరుకోలేదు నెక్లెస్ బంగారాన్ని చేరుకోగలదా చేరుకోలేదు ఎందుకని ఆల్రెడీ అది బంగారమే అయి ఉన్నది ఆ సత్యాన్ని తెలుసుకుని నేను నెక్లెస్ని నేను నెక్లెస్ని అని అభిమానపడ్డం మానేసి బంగారముగా నిలిచి ఉంటే సరిపడుతుంది అంత పని చేయగలదు కాని చేరుకోవడం మాత్రం సంభవం కాదు ఇవి చాలా ఎనిగ్మాటిక్ గా ఉంటాయి ఈ స్టేట్మెంట్స్ పారడాక్సికల్ గా ఉంటాయి ఎనిగ్మాటిక్ గా ఉంటాయి అవతారిక అయిపోయిందా అయిపోయిందా అది వాక్య భాష అవతారిక అయి ఉంటుంది కాబట్టి ఎనిగ్మాటిక్గా ఉంటాయి పారాడాక్సికల్గా ఉంటాయి ఎనిగ్మాటిక్ అంటే ఏమిటి అది వినగానే అర్థం కానట్టుగా ఏదో తికమకగా ఉంటాయి తర్వాత పారాడాక్సికల్ అంటే కొంత విరోధం ఉన్నట్లుగా అనిపిస్తుంది విరోధాభాష దానికి పారాడాక్సికల్ అంటారు ఈ స్టేట్మెంట్స్ అలా ఉంటాయి కాబట్టి వీటిని జాగ్రత్తగా అనుభవానికి తెచ్చుకోవాల్సి ఉంటుంది అదే విధముగా వాగీంద్రియము కూడా అనగా వాక్కు కూడా ఆ పరమాత్మను చేరుకోలేదు ఎందుకంటే వాచా శబ్దే ప్రకాశయ ప్రతి వాగ్గతి ఇతి ఉచ్యతే అసల వాక్కు చేరుట అనగానేమి వాక్కు చేరుట అనగానేమి ప్రక్రియని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి ఇప్పుడు అయం ఘట అని అన్నారనుకోండి ఇది ఘటము అన్నారనుకోండి అప్పుడు వాగింద్రియము ఘటమును ప్రకాశింపజేసింది ఇంద్రియములు ఏం చేస్తాయంటే ప్రకాశింపజేస్తాయి ముందు అసత్యం తెలుసుకోవాలి వీడు అనుకుంటాడు బయట అవి ప్రకాశిస్తుంటే నేను చేతగాని వాడిని అవి నేను చూస్తున్నాను అనుకుంటాడు అలా అవి ప్రకాశిస్తుంటే మనం చూడటం కాదు నేను చూడబట్టి అవి ప్రకాశిస్తున్నాయి నేను చూడటం ద్వారా వాటిని ప్రకాశింపజేస్తున్నాను అయం ఘట అంటే అది ఏమిటో అది తనంత అది నేను ఘటము అని అది చెప్తుందా అది చెప్పదు ఇప్పుడు ఎవడో వచ్చాడు అదేమిటో వాడికి తెలియలేదు నేను ఘటమును అని అది వాడికి తెలుపుడు చేస్తుందా తెలుపుడు చేయదు కాబట్టి అది తనను తాను అది ప్రకాశింపజేయలేదు నేను దాన్ని ప్రకాశింపజేస్తాను ఎలా ప్రకాశింపజేస్తాను ఇది ఘటము అని చెప్తాను ఇప్పుడు వ్యాకరణ సూత్రం ఉంటుంది తనంతటా అది మేము మీకు ప్రకాశింపజేస్తుందా చేయదు మీరు పాఠం చదువుకోవడానికి కూర్చుంటే ఆ పాఠం చెప్పి ఏం చేస్తాడు దానిని ప్రకాశింపజేస్తాడు ఎలా ప్రకాశింపజేస్తాడు వాక్కు ద్వారా ప్రకాశింపజేస్తాడు కాబట్టి వాక్కు ప్రకాశింపజేస్తుంది దేన్ని ప్రకాశింపజేస్తుంది అభిధేయము అంటే ఒక నామము చేత బోధించబడేది అభిధేయతే ఇది అభిధేయం కర్మ వ్యుత్పత్తి అంటారు ఏదైతే ఒక పేరు చేత బోధింపబడుతుందో అది అభిధేయము అనబడు ఇంగ్లీష్లో దాన్ని ద డెసిగ్నేటెడ్ అని ట్రాన్స్లేట్ చేస్తారు నామము అంటే ద డెసిగ్నేషన్ నామము చేత ప్రకాశింప చేయబడేది అంటే నామము చేత తెలుపుడు చేయబడేది దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో ద డెసిగ్నేటెడ్ అని అంటారు ఓకే ద డెసిగ్నేటెడ్ అంటే పార్టిసిపుల్ లేదు దాంతో కర్మ నిప్రయోగం లేదు ప్యాసివాయిస్ ఉంది కదా కర్మని ప్రయోగం అలాగే అభిధేయం అక్కడ కర్మ నిప్రయోగం ఉన్నది కాబట్టి ఏదైతే తెలుపుడు చేయబడుతుందో దానిని వాక్కు తెలుపుడు చేస్తూ ఉంటుంది సో వాక్కు తెలుపుడు చేయుటే వాక్కు తెలుపుడు చేయబడే దానిని చేరుకునుట అనబడుతుంది వాక్కు తెలుపుడు చేస్తుంది మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు అంటే సినిమా దృష్టాంతం నేను చిన్నప్పుడు దృష్టాంతం చెప్తూ ఉంటాను చిన్నప్పుడు ఇంగ్లీష్ సినిమా ఎప్పుడైనా చూసారా మీరు ట్రాన్స్లేటర్ ఒకటి ఉంటాడు పెరుగుదరా అదో ఇతనికి తెలుసు ట్రాన్స్లేటర్ ఉంటాడు అతను ఎక్కడ ఉంటాడో తెలిసిన మధ్యలో ఉంటాడు అంటే అటు నేలలోనూ ఉండడు ఇటు కుర్చీలోను మూడు లెవెల్స్ ఉంటాయి నేల బెంచి కుర్చీ అలా రాసి ఉంటుంది నేల టికెట్ పావల బెంచి ఏడు కుర్చీ పన్నెండు అంటే రూపాయి ఉంటే ఇంకా మిగులుతుంది కుర్చీ కొన్నా కూడా సో మూడు లెవెల్స్ ఉంటాయి ట్రాన్స్లేటర్ ఒక్కడే ఉంటాడు కాబట్టి ఏ లెవెల్లో ఉంటాడు అతను బెంచీ లెవెల్లో ఉంటాడు ఇటు నేల వాళ్ళకి అటు చీల వాళ్ళకి వినపడుతుంది ట్రాన్స్లేటర్ సినిమా అడ్వర్టైజ్ ఎలా చేసేవారు అంటే ట్రాన్స్లేటర్ గలడు ట్రాన్స్లేటర్డ్ సౌకర్యము గలడు రాసి ఎవరు అక్కడ బెంచీ టికెట్ కొనుక్కుని వెళ్ళడం అతను బెంచీ లెవెల్లో మధ్యలో ఉంటాడు కొనుక్కుని కంద్రాడే వెళ్లి బెంచ్ టికెట్ ఆ సెంటర్ ఏరియాలో నెల కూర్చోవడం సో దట్ అతను చెప్పేది మనకు వినపడుతుంది ఎందుకంటే ఎదుర్కొండా ఏదో కనపడుతూ ఉంటుంది తప్ప తర్వాత దాని సౌండ్ తగ్గిస్తాడు అక్కడ సౌండ్ ఇతను చెప్తాడు మైక్ కూడా ఉండేది కాదు అలాగే చెప్పేవాడు అతను ట్రాన్స్లేషన్ చెప్పినందుకు అతనికి చెప్తున్నా అతని జీతం అది సో చెప్తాడు కాబట్టి అతను చెప్పే శబ్దం ఏం చేస్తుంది అక్కడ ఉండే సీన్ని మనకి తెలుపు చేస్తూ ఉంటుంది అది ప్రకాశింపజేయడం అంటే కాబట్టి ఉనికి అక్కడ ప్రాజెక్టుల ద్వీపం ప్రకాశింపజేయడమే కాదు ఇతని శబ్దము కూడా ఆ దృశ్యములను తెలుపు చేస్తూ ఉంటుంది అది వాగింద్రియము యొక్క శక్తి అది సో ఆ విధంగా శబ్దమును ఎప్పుడైతే మీరు ఉచ్చరిస్తారో సో వాగింద్రియంతో శబ్దాన్ని ఉచ్చరిస్తారు అంతే అలాగే ఉంటుంది వాగింద్రియముతో శబ్దాన్ని ఉచ్చరిస్తారు ఉచ్చరిస్తూ ఉండగా అదేం చేస్తుంది అభిధేయమును అంటే ఆ పేరు గలదానిని ప్రకాశింపజేస్తూ ఉంటుంది అటువంటి సందర్భంలో మనం ఏమంటాము అదిగో వాక్కు అభిధేయమును చేరుకున్నది అభిధేయము వద్దకు వెళ్లినది అంటే ట్రాన్స్లేటరీ సెంటర్లో ఉండి పలికిన మాట ఏం చేస్తుంది అక్కడ ఉన్నటువంటి దృశ్యమును తెలుపుడు చేస్తుంది ఆ తెలుపుడు చేయడమే అక్కడికి వెళ్లడం ఉంటాయి నిజానికి ఫిజికల్గా అక్కడికి వెళ్ళదు ఫిజికల్గా మన చెవిలోకి వస్తుంది కానీ అక్కడ ఉన్నదాన్ని తెలుపుడు చేస్తుంది అని అభిప్రాయం ఇన్ దట్ సెన్స్ వాగింద్రియము ఈ జగత్తులో ఉండే సర్వమును ప్రకాశింపజేస్తూ తెలుపుడు చేస్తూ ఉంటుంది సర్వమును సపోజ్ వాగింద్రియం దేవుడిని తెలుపుడు చేసింది అప్పుడు దేవుడు ఏమిటైపోతాడు ఘటన అయిపోతాడు ఎందుకంటే ఘటన అభిధేయమో దేవుడు కూడా అభిధేయమైపోతాడు అంచేతనే కేనోపనిషత్తు అంటే మరి ఇలాగే ఉంటుంది దేవుడి గురించి మనకి చాలా కండిషనింగ్ ఉంటుంది వెరీ ఫామ్ పవర్ఫుల్ కండిషనింగ్లో మనం ఉంటాం దేవుడి గురించి ఇక్కడ ఆ కండిషనింగ్ అంతా క్షాలన చేసి పెడతారు ఇక్కడ దేవుడు గురించి ఉన్న కండిషనింగ్ అధ్యాత్మ విద్యలో ముందు అసలు ఫస్ట్మే అది అపోజ్ అయిపోతూ ఉంటుంది యూమస్ పీక్రి కేర్ దాట్ అంచేతనే కేనోపనిషత్తు ఇటువంటివి గురిక జనం మీద పడి పాఠం చెప్పరు వీటిని తెలివి తెలివైన వాళ్ళు తెలుసుకున్నవాళ్ళు చెప్పరు చూడండి అక్కడ ఉండే మంత్రానికి వీడు చెప్పేదానికి సంబంధం లేదు అక్కడ ఉండేది అక్కడ ఉంటుంది వీడు చెప్పేది వీడు చెప్తాడన్నప్పుడు ఎక్కడైనా చెప్పొచ్చు ఏదైనా చెప్పొచ్చు తలాతోకాలేని ప్రసంగాలు ఎక్కడైనా చేయచ్చు ఏదైనా చేయొచ్చు కానీ శాస్త్రీయమైనటువంటి ప్రవచనం అన్నది అలా టీవీల్లోనూ జనం మీద పడి చెప్పరు చెప్పకుంటే మంచిది ముఖ్యంగా కేనోపనిషత్తు మరే అధ్వాన్నం అది భగవంతుడి గురించి సమాజంలో ఉండే కండిషనింగ్స్ అన్నిటిని కూడా కొట్టి పారేస్తుంది అలాగ అలవకగా తీసి పారేస్తుంది తర్వాత వేదాంత విద్యార్థులే ఇబ్బంది పడుతూ ఉంటారు ఇబ్బంది పడ్డామంటే వాళ్ళు ఇబ్బంది పడకుండా రికన్సైల్ అయిపోయి ఉంటారు అంటే వాళ్ళ కండిషనింగ్ వాళ్ళు అలాగే అట్టు పెట్టుకుంటారు ఇది చెప్పి ఇది ఇది చెబుతుంది ఇది వినేసి వాళ్ళ కండిషనింగ్ ని వాళ్ళు దగ్గర పెట్టుకుని వెళ్ళిపోతారు దీనికి ఒక పద్ధతి టీచింగ్ లో ఇది శ్రవణంలో ఈ పాయింట్ వస్తుంది శ్రవణంలో ఏం చేస్తారంటే జనులు న్యూ ఉంటుంది కదండి కొత్తదాన్ని పాత దాంట్లోకి అబ్జర్వ్ చేసేస్తుంటారు అప్పుడేమవుతుంది కొత్తది ఏమవుతుంది పాత దాంట్లో కలిసిపోతుంది ఇప్పుడు మురికి నీళ్లలో కొంత సెంటు వేశారనుకోండి ఓ చుక్క ఆ సెంటు ఏమవుతుంది ఆ మురికిలో కలిసిపోతుంది అంతే తప్ప కొత్త ధనాన్ని తీసుకున్నాను అటువంటి శ్రవణము వ్యర్థం So you absorb the new into the old. That's why Shravanam. Yarth. This is why you do Talithanthurukhi savacheya valenu. Ani unto the Upanishad. Vidhu Talithanthurukhi savacheya valenu. Yadam varu kanta ala wadu potthom. Upanishadu vinayashtta. Chakrita vinayashtta. Shraddhya vinayashtta. Kandarini dada potat. Talithanthurukhi savacheyashtta. Upanishadu vinayashtta. That's why Shravanam. That's why he has absorbed the new into the old. Allah gets that Shravanam. కాబట్టి కేనోపనిషత్తు కూడా శ్రవణం చేసేస్తారు అంటే ముందు కాంట్రడిక్షన్ ఉండకూడదు మీరేం చేయాలంటే యూ షుడ్ డిసైడ్ వెదర్ యూ వాంట్ కేను ఉపనిషత్తు ఆర్ నాట్ యు షుడ్ డిసైడ్ వన్స్ యూ డిసైడ్ మీ కండిషనింగ్ ని పక్కన పెట్టాల్సి ఉంటుంది మీ కండిషనింగ్ ని పక్కన పెట్టి ఇక్కడ చెప్తున్నది వినాలి ఇక్కడ మీకు భాష్యం చదువుతుంటే ఏదో ఒక సైన్స్ మోనోగ్రాఫ్ చదువుతున్నట్టుందా లేకపోతే పురాణం చదువుతున్నట్టుందా ఎలా ఉంది భాష ఎక్కడైనా థియాలజీ థియాలజీకి చెందిన హింట్ ఎక్కడైనా కనపడిందా దాంట్లో అది ఒక ఫిజిక్స్ ఎస్సేలా ఉంటుంది తప్ప థియాలజీ యొక్క హింట్ కూడా కనపడదు థియాలజీ హింట్ థియా మ్యాథమెటిక్స్ లో ఉంటుంది థియాలజీ హింట్ అంటే ఎలా ఉంటుందో తెలుసునండి ఒక ఆయన మంచి విద్వాంసుడు భాగవతం చెప్తున్నాడు సచ్చిదానంద రూపాయ ప్రార్థనా శ్లోకం భాగవతానికి విశ్వోత్పత్తిహేతవే సర్గస్థిత్యంత తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయమ్ నుమ అని ఉంటుంది నుమహయే కరెక్ట్ కొంతమంది నమ అని మార్చుకుంటారు తప్పదు నుమ కరెక్ట్ సో ఆ నుమహ తప్పనుకుంటారు వీళ్ళు నుమహ అని ప్రింట్ ఉంటే ప్రింట్ తో నులిందని అను కొట్టి నా పెడత నౌమి నువహ నుమ ఎనివే సో సచ్చిదానందరూపాయ సచిదానందరూపుడు తాపత్రయములను పోగొట్టువాడు శ్రీకృష్ణుడు ఆయన కొరకు నమస్కారము విశ్వోత్పత్ది హేతవే జగదుత్పత్తి స్థితిలయ హేతుడు హేతువు ఆయన కొరకు నమస్కారము దానికి వ్యాఖ్యానం సచ్చి సచ్చిదానందరూపుడు సత్త అంటే పరమాత్మ చిత్తంటే రుక్మిణీదేవి ఆనందం అంటే రాధాదేవి ఓ అది వేడి తది అట్టి సేడా కలిసి సత్ అంటే పరమాత్మ చిత్త అంటే రుక్మిణి ఆనందం అంటే రాధ చూడండి ఏమో ఆ శ్లోకం చెప్పి పద్ధతి అదే అదే ఆ ఎక్కడ రాధ ఎక్కడుంది రుక్మిణి ఎక్కడుంది అంటే భాగవతం చదువుతూ తెలుస్తుంది మీకు మీరు శుష్క వేదాంతలు మీకు భక్తి అని మనమే దండయాత్ర చేసేటాం absence is the best form of defense anukal idinchu why just so dalla bit seri kali adi lets account so chudandi ekkada theology ledavo akada theology nu choppinche prayatnam chestaru whereas kontha mandi vedantalu paatham ani cheptaru vedanta dantlo theology ni pettaru no surprise వేదాంతం చదవడానికి పేరు వెంటనే కామ్యకర్మల్ని చేస్తూ కాలక్షన్ చేస్తారు బికాజ్ వేదాంతంలోకి థియాలజీని సంసారాన్ని చొప్పించగలిగిన వాడు వాడు వేదాంత స్థాయికి ఎప్పుడు వచ్చాను దే రికన్సైల్డ్ ఇట్ లైక్ దాట్ కేనోపనిషత్తును అలా రికన్సైల్ చేయడంలో ఉపయోగం ఏమీ ఉండదు యూ హౌ టు ఓవర్కమ్ దట్ టెంప్టేషన్ టు రిమైన్ స్మాల్ అదొక టెంప్టేషన్ ఉంటుంది ఇది ఎలాగంటే హ్యూమన్ సైకాలజీ అలా ఉంటుంది గవర్నమెంట్లో ఎలా ఉంటారో తెలుసుందండి ట్రాన్స్ఫర్కి ఒప్పుకోరు ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ కూడా ఒప్పుకోవాలి మీరు నన్ను ప్రమోట్ చేయద్దు నీ కైతం నాకు ప్రమోషన్ వద్దు అదే నీకు ఎల్డీసీగా ఉన్నావు యూడీసీ సూపరింటెండెంట్ చేస్తామంటే వద్దు ఎందుకని ఇక్కడేదో నాకు అంచం నాకు నా మంచం ఇక్కడేదో నేను హ్యాపీగా ఉన్నాను నన్ను తీసుకెళ్లి ఉన్నత స్థానం అని చెప్పేసి ఉన్నత పదవిలో పెట్టి ఇంకో ఊళ్ళో పారేస్తే కొత్త కొత్త రెస్పాన్సిబిలిటీస్ అన్ని వస్తాయి నాకు వద్దు నాకు ఏ రెస్పాన్సిబిలిటీ వద్దు నాకు ఎక్కువ జీతం వద్దు ప్రమోషన్ వద్దు నేనున్నటువంటి ఈ కుంటలో ఈ గుంటలో నేను ఇక్కడే ఉంటాను అనికైట మీద ఆశిస్తాడు వాళ్ళ కైట దగ్గర పెట్టుకుంటే ప్రమోషన్ ఇంకో హడికిస్తాడు దేట్ ఫార్ దర్సన్ వాంట్ టు గ్రో హీ వాట్స్ టు స్టే వెర్ హీఈ సో వేదాంతంలో కూడా మీకు ఇటువంటి ధోరణులు కనపడతాయి అదేదో ఒక ధోరణిలో జీవిస్తూ ఒక కండిషనింగ్ లో బతుకుతూ ఉంటాడు you don't want to come out of the condition you wants to stay in the condition so keno opra satta ankolanga undad anike anyway so advagachati icchate ipudu ikkada paristhiti evato telusuna tasya cha shabdasya tan nirvartakasya cha karanasya atma brahma ikkada oka chithra bhaina vishayanni cheptunnaru ipudu ayin ghataha annaru ఘటహ అన్నప్పుడు ఏమిటి అక్కడ ప్రక్రియ ఏమిటి వాగింద్రియము గలదు ఈ వాగింద్రియము ఒక శబ్దాన్ని ఉచ్చరించింది ఘటహ అనే శబ్దాన్ని ఉచ్చరించింది ఉచ్చరించి ఎదురుకుండగా ఒక పదార్థాన్ని ప్రకాశింపజేసింది ఆ శబ్దము ఈ పదార్థము యొక్క పేరు అనే విధంగా ప్రకాశింపజేసింది వాస్తవంలో ఘటము అనేది ఘటజ్ఞానం కంటే భిన్నంగా ఉండనే ఉండదు తెలియబడేదే ఘటము తెలియబడనిది సుపరాము తెలియబడనిది అది ఘటమనే ఎలా అంటారు అది ఘటము అనాలంటే తెలియదు కదండి అది తనంత తాను నేను ఘటము నేను ఘటము అని చెప్తోంది మరి ఘటం ఎలా తెలిసింది మీరు అది ఘటమని ఎలా చెప్పగలుగుతున్నారు తెలుసుకున్నారు కాబట్టి చెప్పగలుగుతున్నారు కాబట్టి తెలియబడేది ఘటము ఉన్నది ఘటం తెలియబడేది ఘటము మీకు సంతోషం కలగకపోతే ఉండి తెలియబడేది ఘటం అనండి అంగీకారమే కానీ తెలియబడేది తీసేయడానికి వీల్లేదు ఉన్నది ఘటం అనడానికి వీల్లేదు ఉండి తెలియబడేది ఘటము ఎలా తెలిసింది శబ్దోచ్చారణ వల్ల తెలిసింది కాబట్టి శబ్దము ఘట జ్ఞానానికి మూలము ఆ శబ్దము జ్ఞాన రూపంగా ఉంటుంది అది ఘట అన్నదానికి అర్థమేంటి ఘట జ్ఞానము ఘట జ్ఞానము కలిగిస్తూ కాబట్టి జ్ఞాన రూపమైన శబ్దమునకు ఆత్మ ఏమిటవుతుంది చైతన్యం దాని సారము జ్ఞానరూపమైన శబ్దమునకు సారమేమిటి చైతన్యం తర్వాత వాగింద్రియమునకు వాచోహ వాక్ వాగింద్రియము వెనక్కాలు వాగింద్రియాన్ని ప్రవర్తిల్లా చేసేటువంటి ఆ మహాశక్తి ఏమిటది చిక్తి చైతన్యం కాబట్టి ఇటు శబ్దమునకు అటు వాగింద్రియమునకు కూడా ఏది ఆత్మయో అది బ్రహ్మ అటువంటి బ్రహ్మను ఈ శబ్దము కాని ఈ వాగింద్రియము కానీ ఎలా ప్రకాశింపజేస్తాయి ప్రకాశింపజేయలేవు కాబట్టి నా వాగ్గచ్చతే అంటే వాగింద్రియము ప్రకాశింపజేయలేదు వాగింద్రియము ప్రయోగించేటువంటి వాక్కు కూడా ప్రకాశింపజేయలేదు ఇప్పుడు కూడా మీరు ఒక పదాన్ని ప్రయోగిస్తే ఓ పదాన్ని ప్రయోగించారనుకోండి మీరు ఆ పదంతో మీరేం చేస్తారంటే ఆ అభిధేయమును ఇంత డెసిగ్నేటెడ్ దాన్ని మీరు పరిచ్ఛిన్నం చేసేస్తారు ఇప్పుడు ఉదాహరణకి ఘటహాని పదం ప్రయోగించారనుకోండి ఉంది అన్నాననుకోండి ఉంది అంటే మీకేం తెలిసింది అది భూతకాలంలో ఉన్నట్ట వర్తమాన కాలంలో ఉన్నట్ట భవిష్యత్తులో ఉన్నట్ట చెప్పలేరు ఉంది అంటే ఇక్కడుందా అక్కడుందా చెప్పలేరు అంటే ఏమిటి ఉంది అన్నప్పుడు కాల పరిచ్ఛేదం కానీ దేశ పరిచ్ఛేదం కానీ దాని ఎందు చొప్పించటము సంభవం కాదు ఈ డోన్ నో ఇట్ కుడ్ బి లిమిటెడ్ but you it, it doesn't convey anything undi anapodiki daanendhu desha parichhedam gaani kaala parichhedam gaani undadu bro desha parichhedam ante xyz axis ona kaala parichhedam ante time axis four dimensional picture undi anna undi ante ee four dimensional picture lo daanni ekkada fix chestharu meeru you cannot fix it you cannot fix it undi <laughs> ఫోర్ డైమెన్షన్ పిక్చర్లో ఎక్కడ పెడతారు యూ కెన్ అట్ పోతే ఘటహ అని అనుకోండి యూ కెన్ ఫిక్స్ ఇట్ ఎందుకంటే ఆ ఘటమునకు ఒక ఎక్స్ డైమెన్షన్ ఒక వై డైమెన్షను ఒక జీ డైమెన్షను ఉంటుంది ఓ వాల్యూమ్ ఉంటుంది దానికి వాల్యూమ్ అంటే ఎక్స్ వై జెడ్ బట్టి వచ్చిదే వాల్యూమ్ క్యాలకులేట్ చేసుకోవాలి ఓ ఎక్స్ ఓ వై ఓ జీ ఉంటుంది అది వేరియబుల్ అయితే ఇంటిగ్రేట్ చేస్తాం ఇంటిగ్రేషన్ ఈక్వేషన్ ఏదో పెట్టి క్యాల్కులేట్ చేస్తాం అదేం సమస్య కాదు కాబట్టి ఘటము అనేప్పటికీ యూ కెన్ లొకేటిడ్ ఇన్ ది ఎక్స్పైజెడ్ స్కీమ్ అండ్ ఆల్సో ఇన్ ది టైమ్ స్కీమ్ అది ఇప్పుడు ఉన్నది ఇప్పుడు ఘటమంటే ఇప్పుడు అది ఎప్పుడు తయారు చేశారండి నెల రోజుల క్రితం తయారు చేశారు ఉంటుంది లాగా పగిలిపోయేదాకా ఉంటుంది అంటూ దాన్ని మీరు టైం ఫ్రేమ్ లో దాన్ని ఫిక్స్ చేస్తారు ఇక్కడ ఇప్పుడే కాదు ఇక్కడ ఘటమంటే అక్కడో ఒకడో ఒక ఉంటుంది అది సమ్వేర్ ఇటీస్ ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది లేదా ఎక్కడో ఉన్నది మొత్తానికి ఇది లొకేటెడ్ ఇన్ ఎక్స్పైజెడ్ స్పేస్ లో లొకేట్ అవుతుంది అంటే మీరు ఫోర్ డైమెన్షన్స్ లో ఫిక్స్ అయిపోతున్నది ఘటము అనగానే అని చెప్పి అయం ఘట అన్నదానికి అర్థం ఏమిటంటే అయం ఇది ఈ రూపముగా ఉన్నది మరో రూపముగా లేదు ఇది ఈ ఘటాకారంగా ఉన్నదే తప్ప ఏదో బర్రె రూపంగానో ఆవు రూపంగానో లేదు ఇక్కడ ఉన్నది తప్ప అక్కడ లేదు ఇది ఘటము అంటే అర్థమేటండి ఇక్కడ ఉందే అక్కడ లేదు ఈ రూపము ఘటము ఆ రూపము ఘటము కాదు ఈ రూపము ఘటము ఇక్కడ ఉన్నది ఘటము ఇప్పుడు ఉన్నది ఘటం కాబట్టి ఘట అనే వాక్కును ప్రయోగించటం ద్వారా ఓవైపుని అభిధేయాన్ని మీరు ప్రకాశింపజేస్తూనే దాన్ని లిమిట్ చేసి పెడతారు మీరు ఒక పదంతో దేవుణ్ణి ఆ విధంగా నిర్దేశించారనుకోండి సపోజ్ సపోజ్ చతుర్భుజ అన్నారనుకోండి ఆ భుజశబ్దానికి ఇంకేదో ధర్మార్థకామ మోక్షాలనో లేకపోతే ఏదో చెప్ప ఇంకోటి ఏదో ఒక తాత్వికమైన అర్థం చెప్పుకుంటే మీరు ఆ దేవుణ్ణి రక్షించిన వాడు అవుతారు అలా కాకుండా నాలుగు చేతులున్నాయని చెప్తే వేదాంతులకు ఒక సమస్య వస్తుంది కార్తూనిస్టులకు ఇంకో సమస్య వస్తుంది కార్టూనిస్టులు ఏం చేస్తారంటే ఓ కార్టూన్ ఒకటి గీసి పారేస్తారు నాలుగు చేతులు ఉన్నాయనే ఓ కార్టూన్ గీసి పారేస్తారు తర్వాత జోకులు రాసి వాళ్ళు ఉంటారు వాడు జోకు వేసేస్తాడు దాన్ని ఓ చొక్కాలు ఆ చొక్కాలు కుట్టించమని నేను వెళ్లాను వాడు నాలుగు చేతులకు మేము చొక్కాలు కుట్టా ఉన్నాడు రెండు చేతులకే కొడతా ఉన్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు విష్ణువు తల తలపట్టుకున్నట్టుగా ఓ కార్టూన్ ఒకటి వేసి పారేస్తారు అయితే ఓ జోకు ఒకటి వేసి పారేస్తారు బ్రహ్మదేవుడు తలగడా పెట్టుకుంటే ఎలా పెట్టుకుంటాడో అని ఇంకొకటి జోకులు వేస్తారు తర్వాత సినిమాలో దీని మీద జోకులు వేస్తారు సినిమాలో జోకులు వేస్తారు వాడు అక్కడ కృష్ణాది ద్రౌపది కృష్ణాది పప్పు ఆవిడ అవిస్తూ ఉంటుంది దుశ్శాస్త్రుడు ఆవిడ చీరలాగుతూ ఉంటాడు అవిస్తూ ఉంటుంది ఆవిడ అక్కడ చెల్లి ఆ ఎత్తుగా ఒక పేట ఒకటి వేసి వెనక్కదా ఓ చిల్లు పెట్టి అక్కడికి వెళ్ళాలి వీడు వెళ్ళాడు ఈ డైరెక్టర్ ఏదో కృష్ణుడే ఆ ద్రౌకుడుతూ ఉంటుంది ఈశాంత్ ఉంటాడు వాళ్ళకి ఏమర్థం కాదు కృష్ణుడు రావాలి రాదేది అప్పుడు ఏడే కృష్ణుడే ఎక్కడుంటాడు చూడండి రాన వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు అప్పుడు కృష్ణుడు చుట్టూ కావచ్చు వీడియో కాదు ఉంటాడు వచ్చి ఈ డైరెక్టర్ వెళ్ళి జల్లకాయ కొట్టి పోలీ వేడు అక్కడ ద్రౌపదేమో రెండు అది వీడు తగ్గారు ఆ వీడియో ఒకళ్ళు పారేసి పోయి అక్కడికి వెళ్ళి చీర ఎలా వేస్తాడు ఏమైపోయింది మీ కృష్ణుడిని వాడు ఏం చేసి సినిమా వాడు అప్పుడు మనం ఏం చేయాలి ఆ సినిమా తీసిన వాడు ఎవడో ఉంటాడు కదా మనం కృష్ణ భక్తులందరం కలిసి ధర్నా చేసుకుని ప్లే కార్డ్స్ కొట్టుకుని ఆ సినిమాతో ఈ సినిమా ఇంటి దగ్గరికి వెళ్లి డౌన్ డౌన్ డౌన్ డౌన్ అని అన్నారు అంటే వాడేం చేస్తాడు పోలీసులను పిలిపించి అక్కడ కాపలా పెట్టుకుంటాడు వాడికి ఒళ్ళు వెళ్ళి ఆ ప్రైవేట్ ఆర్మీ కూడా పెట్టుకుంటాడు ప్రైవేట్ వాళ్ళకి అరే మీకు అందరికీ రూపాయలు బోనస్ ఇస్తాను ఆ కర్రలు వాళ్ళ ఉంటాయి కదా డౌన్ డౌన్ వాళ్ళని వెళ్ళి కొట్టేసి వచ్చేయండి నాకు అంటే మరి సార్ మీరు వెయ్యి రూపాయలు ఇస్తారు తర్వాత మమ్మల్ని పోలీసు లేకుండా నేను చూసుకుంటాను కదా చెప్పాను లేదా పో అనేప్పటికీ వీళ్ళు ఈ పది మంది వెళ్ళి కర్రలతో కొట్టేస్తా కావచ్చు ఇవన్నీ అయ్యాయి ఇవన్నీ అయ్యాయి మీరు నేనేమంటానంటే మీరు అదుగో వాడు కర్రలతో వీళ్లను కొట్టించాడు అని మీరు కంప్లైంట్ చేస్తున్నారు నేను అసలు అక్కడ కంప్లైంట్ చేయండి నేను నేను ఎక్కడ కంప్లైంట్ చేస్తానంటే నువ్వు దేవుణ్ణి ఎక్స్వైజెడ్ టైం యాక్సిస్ లో ఫిక్స్ చేసినావు అక్కడ కంప్లైంట్ చేస్తాడు ఐ కంప్లైంట్ దత్తాత్రేయుడికి మూడు తలకాయలు ఉంటాయి అని నువ్వు చెప్పి నువ్వు ఆ దత్తాత్రేయుడిని ఒక హాస్యాస్పదంగా తయారు చేసినావు మూడు తలకాయలు ఉంటాయండి మూడు తలకాయలు కెన్ యూ థింక్ ఆఫ్ త్రీ హెడ్స్ ఇదొకటి ఇదొకటి ఇదొకటి హౌ ఇస్ దాట్ శరహన చాలా వర్ణించడానికి అలా ఉంటుందండి చతుర్ముఖ ఆయన ఎందుకన్నారు నాలుగు వేదాలని నాలుగు ముఖాలను అవ్వలేదు వేదావై ముఖం ఆయనకి నోరు వేదమే నోరు ఇప్పుడు నేనున్నాను నాకు నాకు వాట్ ఈస్ మై మై లైఫ్ మై లైఫ్ ఈస్ మై మౌత్ ఈస్ మై లైఫ్ నేను పాఠం చెప్తుంటే నాకు భిక్ష వస్తూ ఉంటుంది నేను బతికేస్తాను మరి మో తీసుమ అన్నట్టుగా బ్రహ్మదేవుడికి నాలుగు నోళ్లు ఏమిటంటే ఏమిటంటే నోళ్ళు యజుర్వేదము నోలుంటే ఏం చేస్తారు మీరు నోరుంటే ఏం చేస్తారు శబ్దాల్ని ప్రయోగిస్తారు ఆ శబ్దముల ద్వారా విషయాన్ని ప్రకాశింపజేస్తారు అదే కదా మరి నోలున్నవాడు చేసి పనేదే కదా బ్రహ్మదేవుడికి నాలుగు నోళ్లున్నాయి ఒక నోరు ఎదురువేదం దాంతో ఎన్నెన్నో విషయాలను ఆయన ప్రకాశింపజేశాడు ఇంకో నోరు రుగ్వేదం అదే అభిప్రాయం అంతేకాదు నాలుగు నోళ్లు పెట్టేసి ఓ బొమ్మ హటి తీసేసి దేవుణ్ణైతే అభిధేయముగా మార్చేసినారో యూ హిమిటెడ్ గాన్ డూయింగ్ సోషన్ ఎందుకు వెళ్ళిపోయిందంటే నాయనా అనే పుస్తకంలో గోపాయం రాశారు ఇవన్నీ ఎందుకు వెళ్ళిపోయిందంటే సగు వేదంలో సగుణమే ఉన్నది నిర్గుణము సగుణమే ఉన్నది సాకారము లేదు వేదంలో తర్వాత ఆకారము వచ్చింది ఒక సత్యం ఏమిటంటే గుణముల ఉన్నది పరమాత్మయే వస్తుత గుణాతీతుడు కానీ గుణములలో పరమాత్మ కాకుండా మరోటేదైనా ఉందనుకుంటారేమో గుణములలో ఉన్నది పరమాత్మయే ఆకారములలో ఉన్నది పరమాత్మయే వస్తుత ఆకారములేనివాడు కానీ ఆకారములలో ఉన్నది పరమాత్మయే అని అనే సత్యాన్ని ఎప్పుడైతే ప్రవచించినారో అది ఈ ఆకారాలన్నింటికీ ఒక శాంక్షన్ ఇచ్చిన ఇప్పుడు బంగారము నెక్లెస్ సత్యం కాదు నెక్లెస్ మొదలైన ఆభరణములన్నీ మిథ్యయే కానీ ఆ మిథ్యారూపములైన ఆభరణాలలో ఏముంది బంగారమే ఉంది సత్యమే ఉంది సత్యం లేని మిథ్య ఉంటుందా ఉండదు కాబట్టి మిథ్య కూడా సత్యమే అనకూడదు అలాంటి మాట్లాడనకూడదు సత్యం లేని మిథ్య ఉండదు అనాలి అంతేగాని కాబట్టి మిథ్య కూడా సత్యమైనది ఇంత పొరపాటు ప్రవృత్తి అధికారం కోరుతున్నారు మనిషి లేకుండా నీడ ఉంటుందా మనిషి లేని నీడ ఉండదు కాబట్టి నీడ కూడా మనిషి వంటిదే అనొచ్చా అనుకో కాబట్టి కనుక ఆ అకారంలో ఎల్లు కూడా పరమాత్మవే ఇంకా ఇంకెక్కడ ఉంటాడు పరమాత్మ ఇప్పుడు ప్రాజెక్టర్ లో ఉన్న లైట్ మీరు చూడాలంటే ఎక్కడ చూస్తారు మీరు ప్రాజెక్టర్లో దూరి చూస్తారా ప్రాజెక్టర్లో దూరగానే రానివ్వరు మిమ్మల్ని ప్రాజెక్టర్ రూమ్ లోకి రానివ్వరు ఒకవేళ మీరు ప్రాజెక్టర్ రూమ్ లోకి వెళ్ళినా అది ప్రాజెక్టర్ కవర్ చేసేసి ఉంటుంది అలా ఒక లైట్ మీ కానీ లోకల్ బయట కనపడాలంటే ఏం చేయాల్సిందే పెద్ద పెద్ద రింఛులు సుచ్చులు క్షేమాలను తీసుకొచ్చి ఆ పాద చెప్తాన్ని పాదలు కొట్టి వెళ్ళించి చూపించాలి మీకు అలా వెళ్ళు చూపించరు మరి ఎలా చూపిస్తారు ఆ లోకల్కి వెళ్ళిపోండి అక్కడ మీకు దృశ్యాలు ఆ దృశ్యాలన్నింటిలోనూ ప్రకాశం ఉంటుంది కదా ప్రకాశం లేకుండా దృశ్యాలు ఉంటాయా మరి ఉండవు కాబట్టి దృశ్యాలన్నింటిలోనూ ప్రకాశమే ఉంటుంది అది మీరు చూడండి చెప్తారు అంటే వీడంటాడు అయితే ఆ దృశ్యములన్నీ సత్యము అని కాబట్టివ్ ఎ స్మాల్ స్మాల్ పర్మిషన్ మీరు చిన్న పర్మిషన్ ఇచ్చేస్తే వాడు అల్లుకుపోతాడు అక్కడి నుంచి అలా వచ్చే ఇవన్నీ కూడా కాన్వర్స్ ట్రూ అని చెప్పి మ్యాథమెటిక్స్ లో చాలా వస్తుంది ఇప్పుడు బాబా గారు ఉన్నారు షెర్డి బాబా గారు ఉన్నారు ఆయన గొప్ప మహాత్ముడు చాలా పవిత్రమైన జీవనాన్ని సింపుల్ జీవనాన్ని గడిపినాడు ఇంకా ఏవో ఆయన మేబీ హీ రిప్రజెంట్స్ హిందూ ముస్లిం యూనిటీ ఆల్సో అది ఉన్నాం ఆయన నాట్ షూర్ ఎవరిలో అనుకుంటే విన్నా కాబట్టి ఆయన గొప్ప గొప్ప విషయాలని ఆయన ప్రతి అది జరిగింది దాట్ హ్యాపన్ అటువంటి మహాత్ములు భారతదేశంలో ఆయా కాలములందు పుడుతూనే ఉంటారు ఇలా ఎంతో ఉన్నారు అటువంటి మహాత్ములు ప్రతి కాలమునందు ఉన్నారు భారతదేశంలో మరీ ఎక్కువ ఉన్నారు ప్రపంచం ఉన్నారు భారతదేశంలో కొంచెం సంఖ్య ఎక్కువ నర్సులు అక్కడ అంటతూ ఉంటారో కానీ హాస్పిటల్కి వెళ్ళేప్పటికి నర్సులు ఎక్కువ మంది కనపడతారు ఈ భారతదేశం అలాంటిది అటువంటి మహాత్ములు ఉన్నారు ఆయన కూడా అటువంటి మహాత్ములు ఆయన పోయిన ఆయన ఉండగానే ఆయన చుట్టూ కథలు అల్లుకున్నాయి అల్లుకుంటాయి మీరు కొంచెం అజాగ్రత్తగా ఉంటే గమ్ములు అల్లుకుంటాయి జాగ్రత్తగా ఉంటే శ్లోగాలు అల్లుకుంటాయి ఉండగానే కథలు అల్లుకుంటాయి ఎవరో కథలు అల్లుకుంటాయి ఒకప్పుడు ఆ కథలు మహిమల రూపంగా అల్లుకుంటాయి ఇంకొకప్పుడు స్కాండల్ రూపంగా అల్లుకుంటాయి ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది వాడు అక్కడ బుద్ధ దేవరాగా కూర్చొని మహిమ లేదు స్కాండలు లేదు కానీ మహిమలు చెప్పుకునేవాళ్ళు మహిమలు చెప్పుకుంటారు స్కాండల్ చెప్పుకునే స్కాండల్ చెప్పుకుంటారు ఆయన విషయంలో మహిమల రూపంగా ఆయన ఉన్నప్పుడే ఆయన దేహత్యాగం చేసేదాకా వీళ్ళు వేచి ఉంటారు దేహత్యాగం చేయగానే సమాధి కట్టేస్తారు సమాధి కట్టేసి ఇది ఎలాగంటే ఇప్పుడు మనిషి బతుకున్నంతగా వాడికి మంచినీళ్ళు కూడా ఇవ్వరు వాడి గురించి ఒక మంచి మాట మాట్లాడారు వాడు చచ్చిపోగానే సమాధి కట్టేసి ఒక ఫెలిసిటేషన్ సభ పెట్టేసి మినిస్టర్ గారిని తీసుకొచ్చి ఉపన్యాసాలు చెప్తారు ఆ ఉపన్యాసాలు ఎలా ఉంటాయి ఫెలిసిటేషన్ ఉపన్యాసాలు ఎవరైనా పోయినప్పుడు సంస్మరణ సభ ఎలా ఉంటుంది ఆది నుంచి అంతము వరకు కూడా ఆ పోయిన యొక్క గొప్పతనాన్ని వర్ణించేదిగానే ఉంటుంది మరి బతుకుండగా మంచినీళ్ళు ఇవ్వరు వాడికి అలాగే తల్లిదండ్రులకు కూడా బతుకుండగా సేవ చేయరు చచ్చిపోయిన తర్వాత తద్దాలవి పకడ్బందీగా పెడతారు దానికి మళ్ళీ హేతు వేరే ఉన్నది కాబట్టి మనుషుల యొక్క ప్రవృత్తికి హేతు ఏమిటి ఉన్నది అజ్ఞానమే హేతువు రకరకాలుగా అజ్ఞానం యొక్క రూపములు అనేక రకాలుగా ఉంటాయి కాబట్టి కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ మీరు ఒక అభిధా అభిధేయము అంటే అభిధానము అంటే నామము అభిధేయము అంటే నామి నామము గలది డెసిగ్నేటెడ్ మీరు ఎప్పుడైతే ఒక డెసిగ్నేషన్ ఇచ్చినారో దాన్ని మీరు ఫిక్స్ చేసి పారేస్తున్నారు ఘటహానయాలు ఏమైపోయినది దేశంలో కాలంలో రూపంలో ఫిక్స్ అయిపోయింది మీరు బ్రహ్మను అలా ఫిక్స్ చేశారనుకోండి అప్పుడు ఏమవుతుందో తెలుసినా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి బ్రహ్మన్ బికమ్స్ వన్ మోర్ ఆబ్జెక్ట్ ఎన్నో ఆబ్జెక్ట్స్ ఉన్నాయి లోకంలో ఎన్నెన్నో ఆబ్జెక్ట్స్ ఉన్నాయి నవ్ బ్రహ్మన్ ఈజ్ వన్ మోర్ ఆబ్జెక్ట్ ఆత్మ ఇప్పుడు ఏముంది దేహం ఉంది ఇల్లుంది వాకులుంది డబ్బు దశకం భార్య పిల్లలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కాకుండా ఆత్మ అనేది ఇంకొకటి వచ్చింది ఆత్మ అనకపోతే వాడు లోకం వాడు ఆత్మ అనుకుంటే వాడు వేదాంతం చదువుకున్నవాడు అని అదో కొత్త ప్రథ అలా వచ్చింది ఆత్మా ఈజ్ నాట్ వన్ మోర్ ఆబ్జెక్ట్ ఆత్మా ఇస్ ది వెరీ బేసిస్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ ఎందుకు రూపం లేకపోతే పేరెందుకు పెట్టారు ఆత్మ అంటే అనన్యనర్థం నెగిటివ్ ఇట్ ఈజ్ నాట్ పాజిటివ్ బ్రహ్మన్ అంటే అన్లిమిటెడ్ అని అర్థం నెగిటివ్ ఇట్ ఈజ్ నాట్ పాజిటివ్ కాబట్టి పాజిటివ్ అభిధేయం అంటే పాజిటివ్ డెసిగ్నేషన్ డెసిగ్నేషన్ అంటే పాజిటివ్ డెసిగ్నేషన్ కాబట్టి అభిధేయం మీరు ఎప్పుడైతే పెట్టారో వెంటనే దాన్ని లిమిట్ చేసిన వారే అయిపోతారు కాని బ్రహ్మ ఆ శబ్దమునకు ఆ శబ్దమును ప్రయోగించేటువంటి ఇంద్రియము వాగింద్రియమునకు కూడా స్వరూపమైనది కాబట్టి అతో నవాగ్గచ్చతి కాబట్టి వాగింద్రియము ఆ బ్రహ్మను చేరుకోలేదు ఇదిగో దృష్టాంతం అగ్ని దృష్టాంతం అది ఈ దృష్టాంతాన్ని చూసి ఆ వాక్యాన్ని రేపు పూర్తి చేసి రేపు అదే నెక్స్ట్ క్లాస్లో విల్ మూవ్ ఫార్వర్డ్ ఓకే ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణముదశ పూర్ణస్ పూర్ణమాదా పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశ్శాంతి